ఇంకా నన్ను చెప్పంటే చెప్తా గులాబీ పువ్వులో సౌందర్యము కలదు మోహం ఎందుకో తెలుసిన సౌందర్యం గులాబీ పువ్వులో లేదు గులాబీ పువ్వుని చూసి వాడి హృదయంలో ఉంది మీ హృదయంలో ఉన్న సౌందర్యమే గులాబీ ఎందు భాషించింది మీ హృదయంలో సౌందర్యం లేకుండా కోపం ఉందనుకోడు గులాబీ పువ్వు అందంగా కనపడుతుందాక భోగ్యముల ఎందు ఆనందము గలదు సుఖము కలదు మోహము దట్ ఈజ్ మోహం మీ ఎందుకు ఆనందం మీ నా ఎందు ఆనందము కలదు ట్రూత్ జగత్తులందు భోగ్యముల మోహం కాబట్టి ఏ ఏ అంశాలలో మోహం ఉన్నదో అది నేను పసిగట్టి పైకి లాగి ముందు పెట్టా ఎందుకు చేశానంటే ఆ In doing so, I know that I am not politically correct. I know. I know that. So, caring for political correctness. Mohamal manam bhaga presenti cheske ne, mani, mani manam dandam chi baihta padha galu kutha mo. Hanei kutu oka trema tothi nena mohaan gugunchi chepha. He said, jyeta sanga dosaha bhashya kata. Jyeta sanga dosaha. Sanga eva dosaha. స్థంగ దోష చూడండి మనల్ని పట్టి పీడించేటువంటి దోషము స్థంగం ఆప్షన్ చేసుకోవాలి ఈ సంఘం గురించి నేను బోల్డ్ చెప్పా ఎంత చెప్పినా అది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి మళ్ళీ ఏదో కొంత వస్తువు చూడండి ఇంట్లో ఉండడం దోషం కాదు ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉండడం చెట్టు కింద ఉంటావా ఇంట్లో ఉండడం దోషం కాదు ఇల్లు నాది అని మమకారం పెట్టుకోవడము దోషము వివాహం చేసుకోవడము చేసుకున్న యువతని ప్రేమించడము ఆమెతో కలిసి సంసార అనే బండిని నడిపించడము దోషం కాదు కానీ ఈమె నా భార్య నేను చెప్పినట్టు వినాది అని డామినేట్ చేసి పొజిస్తాను డామినేట్ చేయటము అది సంఘము అది దోషం చెప్పినస్తే అదర్వే అవసరం పిల్లల్ని కండము కష్టపడి వాళ్ళని పైకి పెంచడము వాళ్ళని విద్యావంతులను మంచి పౌరులుగా తయారు చేయటము అమ్మాయిలైతే వాళ్ళకి జాగ్రత్తగా మగ్గురికి కట్టబెట్టడం అత్తవారింటికి పంపించడము ఇదంతా కూడా కర్తవ్యంలో వస్తుంది దోషంలోకి రాదు కర్తవ్య కర్మ కానీ వీళ్ళు నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు వెళ్ళాడాలి నేను చెప్పిన చదువే చదవాలి నేను చెప్పిన ఉద్యోగమే చేయాలి అని వాళ్ళ జీవితాలకు బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి ఇలాగే వాళ్ళ జీవితము ముందుకు సాగాలి అని ఆశ పెట్టుకోవడం ఆ ఆశకి తగ్గట్టుగా వాళ్ళని పుష్ చేయటం వాళ్ళ ఆశ ఇంకో దిశలో ఉన్నా వీడి ఆశకు తగ్గట్టుగా వాళ్ళ జీవితాన్ని మలిచే ప్రయత్నం చేయటం వాళ్ళేమో నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్ళి అడుతాను అంటే వాడి మెడలు ఉంచి అది కాదని తను తను ఇష్టపడ్డ అమ్మాయి చేత వాడికి పెళ్లి చేసే ప్రయత్నం చేయడం ప్రయత్నం ఒకరు సాగచ్చు సాగకపోవచ్చు ఇదంతా కూడా స్తంగ మోహం నేను పోతే వీడు నాకు తగ్గినం పెడతాడో ఇప్పుడు నేను స్వర్గ నిం పోతాననుకోవడం అందుకోసమనే వాడికి ఉపనయం చేయడం అరే నేను పోయాక గోదారం చేయడం సుమా అని చెప్పేసి వాడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడటం ఇవన్నీ మతానికి సంబంధించిన స్తంగ దోషములు అరే సుమా వీటెక్కరఫు ఎవరు మోక్ష వీటెక్కరఫ్ ఎవరు పుణ్య ఎవరి పాప వైడీ డిపెండ్ అపాన్ దిస్ సన్ అండ్ డాటర్ ఫర్ దోస్ థింగ్స్ ఈ సున్నో బెటర్ అంట తర్వాత అందరూ ఆ పరమేశ్వరుని సంతానం మనం ఉంచే నిమిత్తం మాత్రం మనం నిమిత్తంగా వాళ్ళ లోకంలోకి వచ్చారు తప్ప యథార్థంగా నేను కంటినీ అనే మాట వాస్తవం కాదు ఆ ప్రకృతి ధర్మంగా వాళ్ళ లోకంలోకి వచ్చాడంటే కాబట్టి కాతే కాంత కష్టే పుత్ర కాబట్టి ఆ రకమైనటువంటి మమకారం ఇటుకుని లంపటంగా ఉండి ఆ పిల్లల్ని ప్రొజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫైన్లీస్ అదంతా కూడా సంగ దోషము పిల్లల్ని కనడం కంచటం మంచి బుద్ధిమతులుగా తయారు చేసి సమాజానికి అందివ్వడం అది దోషం కాదు ఇగో ఇది దోషం సంగ దోషం ఈ సంఘ నా కులము నా సంగ దోషము కులాలు ఏవోతాయి ఏదో అలాగే అనాదికాలం నుంచి ఏదో వ్యవస్థ వస్తుంది దాంట్లో గుణము ఉంటుంది దోషము ఉంటుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆర్ దాంతో దానితో దానితోటి ఐడెంటిఫై అవ్వడము ఆ కులాభిమానం పెట్టుకోవడము సరిగ్గా దోషము ఈ కొన్ని చోట్ల ఈ కులాభిమానాన్ని చూస్తే ఆశ్చర్య విషయం వీళ్ళు చాలా ఉన్నతమైన విచారము కలవాలనుకున్నామే వీళ్ళకు కూడా ఇటువంటి వ్యామోహం ఉన్నది అని ఆశ్చర్యం వేస్తుంది అలాగే మనం ఆరాధనా పద్ధతి మేము చేసే ఆరాధనా పద్ధతే గొప్పది మిగతా అన్నీ సెకండ్ అది అది కూడా సంఘమే చూడ్డానికి ఇది మనిషి ఏం చేస్తాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరకు వచ్చేప్పటికీ చాలా షాప్ ఇంటలెక్చువల్గా ఆలోచిస్తాడు ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు చూడండి ఫోను ఫోన్ గురించి వాళ్ళు ఎంత స్మార్ట్గా ఆలోచిస్తారంటే సో మచ్ తోట ఫోర్ ఇట్ సెల్స్ తీసుకోవాలి స్మార్ట్ ఫోన్ వెరీ స్మార్ట్ ఆ ఫోన్లో ఏవేమో ఆప్షన్స్ ఉంటాయి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో అవన్నీ తెలుస్తాయి వాళ్ళు ఇలా ఇళ్ళ వచ్చి ఏవేవో వండర్స్ ఇచ్చేస్తాడు ఆ థింగ్స్ చాలా షార్ప్గా చాలా సూక్ష్మంగా మంచి మంచి విషయాలను తెలుసుకుంటారు యంగ్ పీపుల్ ఉన్నదే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎంత సూక్ష్మంగా ఆలోచించి తెలుసుకుంటూ ఉంటాం మనం కూడా మనం మాత్రమే తక్కువ వాళ్ళు ఎన్నెన్నో గొప్ప విషయాలను తెలుసుకుంటాం కానీ నేను అనేప్పటికీ వచ్చేప్పటికీ నేను మై మీ మై లైఫ్ మీ అండ్ మై లైఫ్ దగ్గరకు వచ్చేప్పటికీ దిస్ ఫెలో బికమ్స్ మూఢహా క్రిపుల్ అంతదాకాకము జగత్తు ధనము భోగములు దేవులు పూజలు వీటన్నింటిలోనూ సైన్స్ టెక్నాలజీ ఈ ఈ యాంగిల్స్ అన్నింటిలో కూడా ఆ దిశలు అన్నిటి ఎందు అత్యంత సూక్ష్మంగా ఆలోచించి చాలా గొప్ప గొప్ప విజ్ఞానాన్ని సంపాదించి మానవుడు చంద్రమండలం మీద అడుగుపొచ్చాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధిని సాధించి అంత చురితైనటువంటి బుద్ధిని కలిగి ఉండి అదే మనిషి నేను నాది అనే దగ్గరికి వచ్చేప్పటికీ స్తంగ దోషంలో పడిపోతున్నాడు నేను నేను అనేదానికి ఎటువంటి స్తంగము కండిషన్ లేకుండా నేను అనే అనుభవాల్ని దర్శించడం మనిషి ఎరువునా అనగాడు నేను అనగానే నా కూలం నా మతం నా వర్గం నా ప్రాంతం నా దేశం తర్వాత నా కొడుకు నా ఇల్లు నా కూతురు నా వాకిలు అంటే ఈ విధంగా ఇవన్నీ ఈ ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ అన్నీ సత్యమైనా అని ఎప్పుడైనా పరిశీలించుకుంటాడా పరిశీలించుకో సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేప్పటికీ ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తాడు కానీ తన దగ్గరికి వచ్చేప్పటికీ నేను అనే అనుభవం దగ్గరికి వచ్చేప్పటికీ ముద్దబ్బాయిలాగా తయారవుతాడు క్రిపుల్డ్ థింగ్ మైండ్ కింద అయిపోతుంది దీ సో మీరు నేను అనే అనుభవాన్ని అదే సైంటిఫిక్ టెంపర్తో అదే ఓపెన్ మైండ్తో ఏ సైంటిఫిక్ టెంపర్తో జగత్తుని పరిశీలిస్తున్నారో అదే సైంటిఫిక్ టెంపర్ అండ్ ఓపెన్ మైండ్తో నేను దేహము ఇంద్రియములు మనస్సు నేను అనే ఆ అనుభవాన్ని మీరు పరిశీలించి తత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అక్కడికి వచ్చేప్పటికీ ఆలోచన కట్టి పెట్టేసి థింకింగ్ మానేసి ప్రశ్నించటం మానేసి అబ్జర్వేషన్ చేయటం మానేసి మూర్ఖంగా ఇది నాది అది నాది కాదు ఇది నాది ఇది నాదేవుడు వాడు వా అది ఈ రకంగా దేవుడి దగ్గర కూడా సంఘదోషమే కాబట్టి ఎవళ్ళైతే ఈ సంఘ దోషాన్ని జయిస్తారు దాన్ని జయించాలి ఇతర ఇతరములు మీరు జయించనక్కర్లేదు సంఘ దోషాన్ని జయించాలి జంగ దోష సంఘమే పెద్ద దోషము సంగ ఏమ దోష ఈ నాది నాది దేహం దగ్గరికి వచ్చేప్పటికి నేను నేను ఈ ఏదో శాశ్వత కాలం అలాగే ఉండిపోతుందా దానికి సేవ చేస్తూ ఉన్నాడు దాన్ని ఏదో సేవ చేస్తూ ఏదో కల్పించుకుని సేవ చేస్తూ అవసరమైన సేవకుంటూ ఉంటుంది తిండి ఆకలికి తిండి రోగానికి మందు ఎలాంటివి ఏవో ఉంటాయి సమ్మ హైజీన్ ఇలాంటివేవో అవసరమైన సేవలు చేస్తాం అంతటితో ఆపకుండగా దేహానికి సేవ చేయడమే పనిగా పెట్టుకోవడం ఒక ఆయన అన్నారు నేను హార్ట్ పేషెంట్స్ని అన్నాను నేను అన్నాను యూఆర్ నాట్ ఏ హార్ట్ పేషెంట్ డోంట్ టాక్ లైక్ దాట్ ఎందుకంటే నేను హార్ట్ పేషెంట్ అని మీరు అనుకుంటే ఇంకా మీకు మిగిలిన జీవితకాలం రెండు పదేళ్ళుందో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుల్లో ఆ టైం అంతా కూడా ఇదికుమాలిన హార్ట్ దాని రోగం గురించే మీరు వెచ్చిస్తారు అలా అయిపోతుంది జీవితం అండ్ డిఫైన్ యువర్ సెల్ఫ్ హ్యాస్ హార్ట్ పేషెంట్ దట్ ఈజ్ హౌ లైఫ్ బికమ్స్ అలా కాకుండా ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ హార్ట్ హ్యాస్ కండిషన్ హార్ట్కి కండిషన్ ఉంటుంది ప్రతి హార్ట్కి ఒక కండిషన్ ఉంటుంది హార్ట్ కండిషన్ ఇప్పుడు ఈ హార్ట్ కనుకోండి ఇది కొట్టుకుంటోంది ఆ కండిషన్లో దీన్ని ప్రెషర్ ఎంత అని మెసర్ చేస్తే ఇక నూట పాతికి బై డెబ్బై ఏడు ఉంది దట్ ఈజ్ దిక్స్ కండిషన్ ఇంకో హార్ట్ కొట్టుకుంటోంది ప్రెషర్ మెసర్ చేస్తే మన వన్ ఫిఫ్టీ బై ఎయిటీ ఉంది దట్ ఈజ్ దిక్స్ కండిషన్ ఈ రెండు కండిషన్స్లో ఈ వన్ ట్వంటీ ఫైవ్ పై సెవెంటీ ఫైవ్ కండిషన్కి మీరు లేదు వన్ ఫిఫ్టీ బై ఎయిటీకి సంథింగ్ యు హౌ టు క్రేట్ ఎన్షన్ యూఆర్ స్లోలీ మూవింగ్ రాంగ్ డైరెక్షన్ అప్పుడు మీరు ఏం చేయాలి మీరు ఆహార పదవాట్లు మార్చుకోవాలి ముఖ్యంగా ఉప్పుని అవతల పారేయాలి తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఉప్పు సీసాను వెతికేసి అవతల పారేయాలి నేను ఇంట్లో ఉప్పు పెట్టుకున్నా ఎందుకంటే ఈ జలలేచి చేయడానికి ఉప్పు కావాలి ఉప్పు పెట్టుకుంటే నేను అలా అవిరికాయచ్చాను ఎవరో పారేశారా ఉప్పు ఇప్పుడు ఉప్పు లేదు నేను అనుకున్నా ఈ బీపీ వాళ్ళ ఉప్పు వెతికి పారేయాలి కానీ నా ఉప్పు పాల బీపీ వాళ్ళ ఉప్పు వెతికి పారయాలి నేను అప్లై చేయట్లేదు ఉప్పుదే ఉందండి రూపాయిస్తే ఇంకో యాకట్ వస్తుంది అదే సమస్యగా పూర్వం జలనీతికి ఉట్టు కలుపుకుని చేయాలి ఇప్పుడు అవలకం జలనీతి సొల్యూషన్ ప్యాక్ చేసి రెడీగా అవి అనిపిస్తాం అనివే సో కాబట్టి హార్ట్ హ్యాజ్ అ కండిషన్ సమ్టైమ్స్ లీవిటెలో మీరేం చేయక్కదా సమ్ టైమ్స్ యూ హెవ్ టు డూ సమ్థింగ్ యూ డూ ఇ అంతే తప్ప నేను హార్ట్ పేషెంట్ని అన్నారంటే మీరు హార్ట్ తోటి సంగం పెట్టుకున్నారు ట్రబులో కదా హార్ట్తో సంఘం పెట్టుకుంటే ట్రబులో కదా పెట్టుకోకూడదు హార్ట్తో సంఘం పెట్టుకోకూడదు హార్ట్ కండిషన్ ఏదైనా ఉంటే దానికి కావలసిన మందు మోపం ఏదో ఏర్పాటు చేసుకోవాలి మోర్ దాన్ దాట్ యూ షుడ్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్ టు హార్ట్ అలాగా జత సంఘ దోష సంఘమే దోషం మందు వేసుకోవడం దోషం కాదు డాక్టర్ని కన్సల్ట్ చేయడం దోషం కాదు దేహంతో సంగములు కలిగి ఉంట దోషము దాన్ని జయించాల్సి ఉంటుంది జితసంగ దోషాహ సో ఎవరి చేతనైతే ఏ హి సంగదోషిత ఎవరి చేతనైతే సంఘదోషము జయించబడినదో తే జితసంగదోషా తర్వాత అధ్యాత్మనిత్యా ఇది చెప్పలేదు నేను అధ్యాత్మనిత్యా అంటే చూడండి శంకర భగవత్పాదులు భూమిపై అవతరించి ఈనాడు అవతరించడం అంటే నిగడం అని అర్థం అవతరించి నాయనలాగా నీకు వేదాంతం నేను బోషిస్తాను రండి నేనే రా బాబు భాష్యాలు నేనే రాశాను వేదాంత లీయమా ఇత్యాది ప్రకటనలు కూడా నేనే రాశాను మీకోసమే రాశాను అవి నేను మీకు వివరించి చెప్తాను రండి అని కనుక ఆయన అంటే మనం ఏమంటావో తెలుసినా వీకెండ్ కనపడండి సాయం కనపడాలి వీకెండ్ కూడా ఎప్పుడు కనపడాలి సాయంకాలం పూట కనపడండి ఎందుకంటే వీక్ డేస్లో మనం బిజీగా ఉంటాము ప్రతిరోజు కూడా పొద్దున్న వీక్ డేస్ వీకెండ్లో కూడా పొద్దున్న మధ్యాహ్నం మనం బిజీగా మిగతా పనుల్లో హడాగుడిగా ఉంటాము సాయంకాలం అయితే అది పురాణ కాలక్షేపానికి మేము పెట్టుకున్న టైము కనుక ఆ టైంలో వచ్చి నీ గోల్ ఏమిటోనో చూస్తే మేము నీ అమాదారి మేము పోతాం మాకే అభ్యంతరాలు లేదు అని చెప్తాం మనం యౌకికంలో మనకి సంసారం ఏమైపోయిందంటే అది ప్రైమరీ యాక్టివిటీ అయిపోయింది ప్రైమరీ యాక్టివిటీ ఇది ఈ వేదాంతము ఆత్మస్వరూపములు తిరిగిట ఇది ఎక్కడో పడింది నూల ఎప్పుడో ఒకసారి గుర్తు వస్తుంది అప్పుడు దాని గురించి ఆలోచన చేయండి ఇప్పుడు మీరు మీరు వేదాంతాన్ని ఎప్పుడు ఆలోచించాలో తెలిసిన మీరు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారనుకోండి రెడీ టు ఈ బ్రేక్ఫాస్ట్ అక్కడ వేదాంతం రావాలి ఎలాగా ఆరోగ్యానికి హాని చేసే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు ఏదంటా అక్కడ ఉండాలి అంతేకాని శనివారం సాయంకాలం కాదు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారనుకోండి ఆరోగ్యానికి యోగ్యమైన భోజనమే మనం చేయాలి తర్వాత మీరు ఏదైనా భోజనం చేయబోతున్నారనుకోండి ఆ టైంలో ఎవడైనా అతిథి వచ్చాడనుకోండి అదే మనమేమో ఉపనిషత్తులోనే చదువుకున్నాం అతి ధర్మంలో మన కర్తవ్యము గృహస్థులుగా మన డ్యూటీ అది కాబట్టి వాళ్ళకి పెట్టి మనం తినాలి అని అక్కడ ఉండాలి తప్ప శనివారం సాయంకాలం ఉంటే ఏమవుతుంది అక్కడ ఉండాలి తర్వాత మీ ఇంట్లో పిల్లల పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ వేదాంతం అక్కడ ప్రవేశపెట్టాలి శనివారం సాయంకాలం కాదు ఈ శుద్ధి దేయాలి అలాగే భర్త భార్యతో వ్యవహరించేప్పుడు డామినేట్ చేసి పొందే స్థాయిని డామినేట్ చేయడం కంప్లైంట్ చేస్తూ ఉండడం నేను నాన్న లాగేసాను ఎలాగేసేయని అప్పుడప్పుడు దెప్పి దెప్పడం అంటాం సరే అప్పుడప్పుడు దెప్పుతూ ఉండడం ఇదంతా కూడా చాలా తప్పదు వేదాంతం అక్కడ ఉండాలి అప్పుడు ఉండాలి అక్కడ ఉండాలి హృది సంస్ఫృత దాత్మతత్వం నేను నా హృదయంలో ప్రకాశిస్తూ ఈ దేహేంద్రియ మనస్సులని జాగ్రత్త అవస్థలకి పట్టుకొస్తున్నటువంటి ఈ చైతన్యము ఏది కలదో దాన్ని నేను స్మరిస్తున్నాను అని అక్కడ వేదాంతం కాదు అంతే తప్ప నిద్రలేసుకొని దేవుడా దేవుడా కళ్ళు తిని చూశాను చేయి చూశాను ఇవాడ మనకిలా బాగా ఎందుకంటే చేతిలో లక్ష్మీదేవి ఉంది అని అలా కాదు చేతిలో లక్ష్మీదేవి ఉందంటే అర్థమేట తెలుసిన కష్టపడి పనిచేస్తే ధనం సంపాదించవచ్చును అని అర్థం అంతేకాదు ఇక్కడ లక్ష్మీదేవి కూర్చుంది ఇక్కడ గోవిందుడు కూర్చున్నాడు ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు ఇచ్చా రాత్రే వసత లక్ష్మి అంటే అర్థమేట తెలుసునా కష్టపడి పని చేతిలో ఉంటుందండి లక్ష్మి కష్టపడి పనిచేస్తే డబ్బు వస్తుంది ధనం వస్తుంది కష్టపడి పనిచేస్తే వస్తుంది లాంచం పడితే వచ్చి ధనం మనం వద్దు కష్టపడి పనిచేద్దాం మనం ఆ డబ్బే తీసుకుంది మనం కష్టపడి చదువుకుంటే మనకి స జ్ఞానం కలుగుతుంది కర మూలేదు మనం చదివిన జ్ఞానాన్ని సంపాదించిన ధనాన్ని దాన్ని ఇతరులకి అందజేస్తే మనకు సాక్షాత్గా విష్ణువే మనకి అనుగ్రహాన్ని ఇస్తాయి ప్రభాతే కరదర్శనం అది ప్రధాన అంతేగాని ఇక్కడ లక్ష్మీదేవి కూర్చొని ఎక్కడుందో లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది అక్కడ ఏం తీసుకుంటాడు ఇక్కడ ఎంత ఇచ్చాయో అన్నా కాబట్టి వేదాంతం అక్కడున్నా రామాలయంలోకి వెళ్ళారనుకోండి శ్రీరామచంద్రుడు పరబ్రహ్మణ ఆయన అక్కడ ఆ రూపంతో పూజలను అందుకుంటున్నాడు కానీ నా హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు ఎదురుకుండా పూజలు అందుకుంటున్నాయి రాముడు కూడా అన్నావు నా హృదయంలో ఆత్మరూపంగా ఉండే రాముడికి ఇంకో దండము అది వేదాంతం అక్కడుండాలి సూర్యుణ్ణి చూసినప్పుడు చంద్రుణ్ణి చూసినప్పుడు పక్షుని చూసినప్పుడు చెట్టుని పువ్వుని చూసినప్పుడు వేదాంతం ఉండాలి అక్కడ వేదాంతం అనుభవానికి రావాలి ఆధ్యాత్మ నిత్యా మీరు చెట్టు పాటారనుకోండి మీరు ఆ పృథివీ దేవతని ఆరాధిస్తున్నారు సమాజ కళ్యాణానికి మీ వంతు కృషి చేసి మీరు ఆ దేవుణ్ణి సమాజ రూపీ ప్రమేశ్వరుణ్ణి జనతా దినార్దనుండి మీరు సేవ చేస్తున్నారు అది వేదాంతం అంటే అది వేదాంత నది మన వల్ల నదికి కాలుష్యము ఇసుమంతైనా కలుగరాదు అది వేదాంతం కాబట్టి ఈ రకంగా అడుగడుగున జీవితంలో ఆ అధ్యాత్మ విద్య యొక్క పరిమళము దుభాయింపు ప్రకటమవుతూ ఉండాలి గులాబీ పువ్వు కోర్టుకు పెట్టుకుంటే ఎందుకని మనం ఎక్కడికి వెళితే అక్కడ గులాబీ పరిమళం ఉండాలి అందుకోసం పెట్టుకుంటాం గులాబీ పువ్వు అలాగే అధ్యాత్మ విద్య మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అధ్యాత్మ విద్య యొక్క పరిమళం మన మాటల్లో మన చేతల్లో మన సంకల్పాలలో విభాలించాలి అధ్యాత్మ నిత్యా భాష్యతారులు ఏమంటారు చూడండి అధ్యాత్మ నిత్యా పరమాత్మస్వరూపాలోచన నిత్యా తత్పరా అది నిత్య శబ్దానికి అర్థం పరమాత్మస్వరూపమును శోధించుట ఆలోచించుట అంటే శోధించుటూ శోధించాలి ఎలాగా ఇప్పుడు చూడండి దృశ్యము జడము ద్రష్ట చైతన్య అది తెలుసుకోసండి కనబడేది జడము చూచేవాడు చైతన్యశ్వరుడు ఈశ్వరుడు జడు జడమా చేతనమా చేతనమా మరి ఈశ్వరుడు చేతనమైతే చేతనంలో వెతకాలి కానీ జడంలో ఎందుకు వెతుకుతున్నాం మనం ఆలోచించాలి చేతనంలో వెతకాలి జడంలో ఎలా వెతుకుతారు అంటే ఏమిటి ఈశ్వరుడు చేతనం ఎక్కడ ఉన్నది నా హృదయంలో కలదు కాబట్టి ఈశ్వరుణ్ణి నా హృదయంలో వెతకాల్సి ఉంటుంది లేదా ఎదురుకుండా కనపడేదు ఒకవేళ చేతనము కాలేమో అది జడము కాలేమో ఇప్పుడు జవరంగా కనపడుతోంది అది జడం కాలేమో జడంలో కనపడుతోందేమో జడం కాలేమో అది చేతనమేమో దాని పేరే జ్యోతిక లేదు అది చేతనమైంది నది ప్రవహిస్తాడు అది జడమా జడమైతే ఆ నదిలో ఇంటి దేవుడు వెతకడం ఏంటి జడంలో ఉంటాడా దేవుడు మీ దేవుడు జడుడా జడమా చేతనమా మరి అయితే జడమైన నదిలో ఎందుకు వెతుకుంటున్నావు అంటే అలా కాదయా నది జడము కాదండి ఇది చేతనం జడంలా భాషిస్తున్నమాట కరెక్ట్ ఇది చేతనం మీకు దృష్టాంతం చెప్తా సినిమాలో పర్టికులర్గా ఈ భయా భయం సినిమాలో ఉంటాయి అర్ధరాత్రి సినిమాలో అర్ధరాత్రి సినిమాలో మీరు చూస్తున్నారు వర్ణాలు కాదు అక్కడ అర్ధరాత్రి వర్షపు చేనుకులు పడుతున్నాడు వీధంతా కూడా చీకటిగా ఉంది ఆ చీకటిలో గిడియారపు స్తంభం అప్పుడే పన్నెండు కొట్లు ధని పన్నెండు కుట్లు సరిగ్గా అదే టైంలో నల్ల కోట్లు వేసుకుని ఒకడు నడిచి వస్తున్నాడు ఒంటదిోడ్డుపై ఇది దృశ్యం ఈ దృశ్యంలో ప్రాజెక్టర్ ప్రకాశము ఎక్కడ ఉంది ఎక్కడ లేదో చెప్పండి నేను చీకటి అర్ధరాత్రి అది ప్రాజెక్టర్ ప్రకాశం ఉందా లేదా ఉంది లేకపోతే తెలుస్తుంది అర్ధరాత్రి నల్లని తాగు రోడ్డు అర్ధ అక్కడ ప్రాజెక్టర్ ప్రకాశం ఉందా లేదా ఉంది వీడి చేతికి మెలమెల మెరుస్తున్న వాచి దాని మీద కాబట్టి ఆ దృశ్యంలో ప్రకాశించి వాటి ఎందు ప్రకాశమున్నది ప్రకాశించకుండా ఉన్న వాటి ఎందు ప్రకాశము కదా అలాగే ఈ జగత్తులో నది పర్వతము మొదలు మొదలైన జడములుగా భాషించే వాటి ఎందు చైతన్యము గలదు పసి పక్షి పశువు మనిషి మొదలైన చేతనములుగా భా భాషించే వాటి ఎందుకు కూడా చైతన్య అలా దర్శిస్తే మీకు దేవుడు దొరుకుతాడు కానీ అదేమో జడాకము అంటే ఇంటి దేవుడే కనబడతాడు నేను మీరు నది గోదావరి ప్రవహిస్తోందనుకోండి ఆ గోదావరి ప్రవహిస్తుంటే ఆ ఒడ్డు గోదావరి మాత విగ్రహములు పెట్టారనుకోండి దేవాలయం కూడా కట్టేట్టుకోండి దేవాలంటే చైతన్యం అంటే ఇప్పుడు నదిలో చైతన్యం లేదు ఆ విగ్రహంలో చైతన్యం ఉంది అని మీరు తేల్చేనట్టు అయింది కదా మరి అది చేయించేట్లు అనిపించుకుంటున్నా కాబట్టి ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు పరిశీలి శోధన చెయ్యాలి ఎప్పుడు నిత్యం శోధన చేయాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు శోధన చేయాలి సూర్యుడి కేసి చూసినప్పుడు చంద్రుడి కేసు చూసినప్పుడు ఎల్లప్పుడూ అదే పనిగా పెట్టుకుని తత్పరాహ అదే పనిగా పెట్టుకుని మీరు పరమాత్మ స్వరూపాన్ని శోధన చేయాలి నేను ఇంకో శోధన చెప్తానండి మీరు సూర్యుడి కేసి తిరిగి నిలబడి దండం పెడుతున్నారు ఇప్పుడు సూర్యుడు కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడు మీ కంట్లో ఉన్నాడా మీ హృదయంలో ఉన్నాడా అంటే ఎక్కడో కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఒక బింబంగా కనపడే సూర్యుడు వాస్తవంలో మీ హృదయంలో ఉన్నాడు ఇప్పుడు సూర్యుడికి మీకు దూరం ఎంత ఇప్పుడైనా ఆలోచన చేశారా ఈ ఈ దిశలో గాయత్రీ మంత్రం చెప్పి మాట అదే గాయత్రీ మంత్రం ఏమనిపిస్తోందంటే అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ ఉన్నాడు అని చెప్తోంది ప్రచోదయా శోధన చేయాలి పరమాత్మ స్వరూపాన్ని శోధన చేయాలి నిరంతరము శోధన చేయాలి అంతే తప్ప ఏదో మేమేదో పూజ చేసాం ఇంకంటే అటంత దాఖలు ఇంకా అంతకుమించి దేవుడు ఇంకా వేరే ఏమీ లేదు అంటే దాన్ని ఏమంటారు మూఢ అతుక్కుపోయాడు కదా మీకు ఓ మహాత్ముడు ఓ మాట అన్నాడు ఏమన్నా అంటే లోకల్లో క్లర్కి జాయిన్ అయ్యాడు అనుకో క్లర్క్గా ఉండిపోతాడా హెడ్ క్లర్క్ అవుతాడు హెడ్ క్లర్క్గా ఉండిపోతాడా సూపరింటెండెంట్ అవుతాడు సూపరింటెండెంట్గా ఉండిపోతాడా మేనేజర్ అవుతాడు చెరవి వ్యక్తి చెరవి వ్యక్తి ఉద్యోగంలో కర్మ కర్మే ముప్పై ఏట కర్మ నలభై ఏట కర్మ అరవై ఏటా కర్మ తొంభై ఏట కర్మ అతుక్కుపోయిందిగా ఈ అధ్యాత్మవి రంగంలో జనులు డి డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ ఎగట్స్ టక్ అసలు ప్రోగ్రెస్ అయితే బాగా తీసుకుపోతారు ఏదో ఒకటి మొదలు పెడతాడు మొదలుపెట్టి దాంతో గురువు అయిపోతాడు కర్మ మొదలు పెడతాడు కర్మలో గురువు అయిపోతాడు కర్మలో గురువు అయిపోతే గురువు గురువు అయ్యాడంటే అర్థమైనా తెలిసినా ఇంకా వీడు బాగుపడేదేమీ లేదు ఇంకా వాడు బాగుపడేది ఏంటి వీడు గురువై కూర్చుంటే ఇంకా బాగుపడేది ఏంటి వీడు సంస్కృత ఆచార్యుడై కూర్చున్నాడు ఇంకా వాడు ఏమి సంస్కృతం నేర్చుకుంటాడు అరే నువ్వు చెప్పిన సంస్కృతం తప్పుగా ఉందిరా అంటే ఏం మాట్లాడుతున్నావు క్యా బాయ కాబట్టి గురువై కూర్చున్నాడు అంటే హీ ఆస్ క్లోజ్డ్ ద డోర్ సాంగ్ లర్నింగ్ ఎవడైతే నేను గురువు అంటాడో వాడు లెర్నింగ్ తలుపులు మూసేస్తున్నాడు మహాత్ముడు అనేవాడు జో సబ్రు మాన్తా ఓహీ గురువు హోసక్త అంటే కరపండ ప్రతి వాళ్ళని వీడిన గురు వీడిన గురు ఈ నాట్ ది పాయింట్ పాయింట్ ఏమిటంటే ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్తో తెలుసుకునేటువంటి దృష్టి కలిగి ఉంటాడు వాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఇతరులకు అందజేయగలుగుతాడు అనే అభిప్రాయం కాబట్టి ఆధ్యాత్మిక్యాహ అధ్యాత్మ జ్ఞానం నిరంతరమైన శోధన ఉందా నిరంతరమైన శోధన ఇంకో మాట చెప్తాను మీరు సత్యాన్ని పట్టుకోవాలి జీవించేప్పుడు సత్యాన్ని పట్టుకుని జీ జీవయాత్రని ముందుకు సాగనివ్వాలి నిత్యము అసత్యాన్ని పట్టుకుని జీవయాత్ర చేయకూడదు ధనము సత్యమా కాదు కాబట్టి ధనాన్ని మీరు పట్టుకోవదు ఇది వస్తుంది పో భోగాలు సత్యము కాదు కర్మలు సత్యము కాదు భేదపూర్వకమైన ఉపాసనలు సత్యము కాదు ఆత్మకంటే అభిన్నమైన ఏ ఆ ససానంద చైతన్యము గలదో అది ఏ సస్ అది మీరు కొట్టుకోవాలి ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి ఆ ధ్యానానికి ఆలంబనం ఏది ఉండాలి సత్యం ఉండాలి పూజ చేస్తున్నారనుకోండి పూజకి ఆలంబనం ఏది ఉండాలి సత్యం ఉపాసన చేస్తే దానికి ఆలంబనము సత్యం ఉండాలి సత్యం ఏమిటో తెలిసిన అద్వయము సత్యము రెండు కాదు ఒకటి సదేకమేవ సోమయేదమగ్ర ఆశీ ఒకటే సత్యం దానికే మీరు దేవుడన్నాదే ఆత్మన్నాదే పరమాత్మన్నాదే బ్రహ్మన్నాదే విష్ణువన్నదే శివుడన్నాదే మీరు ఎన్ని పేర్లు పెట్టినా ఒకటే సత్యం ఆ సత్యమే మీ స్వరూపం మీరు అనాది కాలం నుండి ఆ సత్యస్వరూపులే అయి ఉన్నారు మీరు కొత్తగా సత్యము స్వరూపులు కానక్కర్లా ఎందుకంటే మీరు ఇప్పటికే అది అయి ఉన్నారు ఎప్పుడూ సత్యానికి మీరు దూరంగా లేరు కాబట్టి మీరు కర్మ చేసిన ఉపాసన చేసిన ధ్యానం చేసిన సత్యాన్ని పొందడానికి కాదు మీరు ఆల్రెడీ పొంది ఉన్న సత్యాన్ని గుర్తించడానికి ఆ సత్యం నుండి అజ్ఞానం కారణంగా దూరమైపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు వీటిని చేయాలని తప్పించి సత్యాన్ని పొందడానికి మీరేమీ చేయనక్కర్లా ఎందుకంటే మీరు ఆల్రెడీ సత్యమును పొందియే ఉన్నారు ఈ పరమ సత్యాన్ని ఈ కఠోరమైన సత్యం నుంచి మీరు ఎప్పుడూ దూరం కావద్దు మీరు మీ సంసారంలో ఉండే చింతలలో గండలలో పడి మీ స్వరూపము దైవత్వము అనే సత్యాన్ని దారుకోవద్దు మీరు ఈ సంసారము మీకు విసిరేటువంటి ఆకర్షణలు భోగముల యొక్క ఎంటైస్మెంట్స్ ఆకర్షణలకు తగులుకొని మీ స్వరూపము ఆ దైవత్వము అనే సత్యాన్ని మీరు మరువద్దు ఎన్నడూ సత్యానికి దూరము కావద్దు సత్యాన్ని గట్టిగా పట్టుకోండి సంసారంలో పనులు వస్తూ ఉంటాయి ధనం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పోతాయి మీరు మాత్రం సత్యాన్ని గట్టిగా పట్టుకోండి పూజలు చేయండి ఉపాసనలు చేయండి కానీ సత్యాన్ని కాదనే పూజలు సత్య దూరము అయిన ఉపాసనలలో మీరు దూరం పెట్టండి ఎవడు ఎంత సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చి చెప్పినా సత్యమునకు దూరమయ్యేటువంటి మాటను పెడచెప్పిని పెట్టండి పట్టుకోవచ్చు సత్యాన్ని తిట్టిగా మీరు ఆశ్రయించండి దాని పేరే అధ్యాత్మ ఆ భావదేహాన్ని మీరు నిర్మాణం చేయాలి భావదేహము ఉంటారు శరీరాన్ని ఏమిటి నిర్మాణం చేసి ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ నిర్మాణం చేశారనుకోండి హెయిర్ స్టైల్ నిర్మాణం చేయడం అంటే ఆ మంచి బాగా సోఫిస్టికేటెడ్ హెయిర్ స్టైలిస్టులు ఉంటారు వాళ్ళ షాప్లో కూర్చుని అక్కడ వెయిట్ చేయాలి అక్కడ ఇంకెక్కడా చూపే అక్కడ వెయిట్ చేయాలి అక్కడికి వెళ్ళినా వెయిటింగే ఎవరియానికి వెళ్తే వెయిటింగు హెయిర్ స్టైల్కి వెళ్తే కూడా వెయిటింగే ఆ వెయిట్ చేయడం అక్కడ కోసం యూస్లెస్ మ్యాగజైన్స్ ఏమో పండుగ ఉంటాయి అవన్నీ జరిగిస్తూ ఉన్నాడు ఆఖరికి వాడు అనుగ్రహిస్తాడు మీరు వెళ్ళి కూర్చోలో కూర్చుంటాడు ఆ వాడు చూపిస్తాడు ఫోటోలు మీకు ఏ స్టైల్ కావాలి నాకు ఈ స్టైల్ కావాలి వాడు ఇంక నుంచి మొదలుపెట్టాడు ఆ స్టైల్ తయారు చేస్తాడు తయారు చేస్తే మీరేమో వస్తారు వాళ్ళని రోజులయ్యాక ఆ స్టైల్ ఏమో ఉంది మళ్ళీ వాడి వాడికాడు పట్టుకోవాలి తెలిసి నాయన మళ్ళీ నాకు ఆ స్టైల్ అనుగ్రహించడం అనుగ్రహించరా నువ్వే దేవతవి ఈ పూజ నీకే చేస్తున్నాను నీ ఎదుటే పడి ఉన్నాను వేచి ఉన్నాను నా ధనాన్ని నీకే సమర్పిస్తున్నాను మళ్ళీ ఆ స్టైల్ నాతో నిగ్రహించుకొని వాడి కాలుపడుకోవాలి పట్టుకోవాలి కదా ఎందుకండి హెయిర్ స్టైల్ ఎందుకు వై హెయిర్ స్టైల్ యూ డోంట్ నీడ్ ఎ హెయిర్ స్టైల్ యూ డోంట్ నీడ్ ఎ ఫ్యాషన్ యూ డోంట్ నీడ్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ బాడీ యూ డోంట్ నీడ్ ఆల్ దాట్ పట్టు నీడి భావదేహాన్ని నిర్మాణం చేయాలి ఈ దేహాన్ని నిర్మాణం చేసేది ఈ మట్టిలో వెలిసి భావదేహాన్ని నిర్మాణం చేయాలి అంటే చెట్టు పుట్ట పక్షి పశువు మనిషి శత్రులు అందరూ కూడా పరమాత్మస్వరూపులే శత్రువు లేడు మిత్రుడు లేడు అందరూ ఆత్మస్వరూపులేక నది పర్వతము అంతా కూడా చైతన్యమే అలా ప్రకాశిస్తుంది నడలేదు జడమేం కాదు జడ రూపంగా భాషించే చైతన్యమేది పర్వతము కూడా అతి చెట్టు అచైతన్యమే చెట్టు రూపంగా భాషిస్తాం పృథివీ రూపంగా చైతన్యమే భాషిస్తోంది అగ్ని వాయువు ఇన్ని రూపాలు ఆకాశము అచైతన్యమే ఇన్ని రూపాలుగా భాషిస్తాం అనే భావదేహాన్ని నిర్మాణం చేయాలి దాన్ని తయారు చేయాలి అది తయారు చేస్తే తయారవుతుంది ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు నిర్మాణమైందంటే దానికి విరుద్ధమైనటువంటి సంసార భావనలతో బుద్ధి నిండిపోవడం చేత ఆ భావదేహం శిథిలమైపోయి ఉన్నది దాన్ని మళ్ళీ జాగ్రత్తగా నిర్మాణం చేసుకుంటూ రావాలి దాన్ని ఆ భావా భావా భావదేహాన్ని కోరికలు భయాలతో చినింపి దాన్ని ద్రష్టు పట్టించరాదు కోరికలను అన్నిటినీ తోసుకొచ్చు భయము మనన్నిటినీ త్రోసుకొచ్చు ఆ భావదేహంలో పరమాత్మ భావన తప్ప మరొక భావన లేని విధంగా దాన్ని మనం నిర్మాణం చేయాలి దానికోసమనే అధ్యాత్మ నిత్యా తల్లిదండ్రులు భౌతిక దేహాన్ని శాస్త్రము భావదేహాన్ని మనకి సమర్పిస్తుంది ఆ శాస్త్రం సమర్పించే భావదేహాన్ని అందుకుని ఆ దేహంలో జీవించాలి తప్ప భౌతిక దేహం ప్రధానంగా జీవించమే రాదు సో ఈ విధంగా అధ్యాత్మ నిత్యాహ ఇది వృత్త కామాహం అని మొదటికొచ్చింది కథ కామనాలన్నిటినీ దూరం పెట్టాలి కోరిక ఉండకూడదు దేవుడు కనపడి నీకేం కావాలని కోరాడు ఇవై మంచినీళ్ళు తాగుతున్నా కదా దాహం తీరి ఇట్లా అనుగ్రహించు అని కోరారు అంటే ఇంకా అది నేను ఇచ్చి చూట్లే అది ఆల్రెడీ ప్రకృతి ధర్మం కదా అదే అదే నా కోరిక ప్రకృతి సిద్ధమైనటువంటి దప్పిక తీరుటయే నా కోరిక ఇంకో అరగంటలో భోజనం భోజనం చేస్తాను ఆకలి తీరిట్లా అనుగ్రహించి అంటే అంటే అప్పుడు అది కోరిక ఏం కాదుగా నేను ఈ సృష్టిలో పెట్టిన లాస్ ఉన్నాయి యూనివర్సల్ లాస్ దాని ప్రకారం భోజనం తింటే కడుపుని ఉంటుంది మీరు తాగితే దత్తికి తీరుతుంది ఇంకా అది కోరిక కాదు అయితే నాకు అవే చాలు నాకు జుట్టు తెల్లబడి ఇట్లా అనుగ్రహం దానికి నేను వేరే కోరిక ఒక్కర్లైనా మీకు వయసు వచ్చింది అది తెల్లబడుతుంది సార్పడేది అయితే లా ప్రకారంగా అది వస్తే చాలు లా ప్రకారం నాకు ఎనభై ఏళ్ళ ఐదు అది కూడా కోరిక కాదనైనా ఎందుకంటే అందరూ ఎనభై ఏళ్ళు జీవిస్తూనే ఉన్నారు నీకు కూడా జీవిస్తావు అదే అది సరిపడుతుంది నాకు ఎంత ఆయుర్దాయం ఉన్నదో అంత ఆయుర్దాయము నిమ్ము యషేమ దేవహితం యదాయు కోరికపోరారు ఎంతకాలం జీవిస్తారు మీరు ఆ పరమేశ్వరుడికి నేను ఎంతకాలం జీవిస్తే బాగుంటుందనిపిస్తే అంతకాలం మేము జీవించదముగాక కోరిక యషేమ ఎంత బాగుంటుంది అది కోరిక ఇంకా కోరికలు ఏమున్నాయి భద్రం కన్నే హిశ్రుము యామదేవాహ చెవులతో మంచి మాటలను వినేదము గాక అది కోరిక ఈ కోరికలు ఎలా ఉంటాయంటే కోరికని వాటికి పేరు పెట్టడానికి వీలు లేనట్లు ఉంటాయి మనం అటువంటి కోరికలనే ఉంచుకోవాలి అంటే అర్థం ఏంటో తెలిసిన మామూలుగా కామాహ కోరికలు అనేవి ఉంటాయో వాటిని దూరం పెట్టు మీకు ఏ కథ చూసినా ఇది కనపడుతుంది శివుడు తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటుంటే ఆయన తపస్సుకి బహంగా ఎవడి కలిగించాడు కామహ ఆయన ఏం చేశాడు దాన్ని వినివృత్త వినివృత్త కామ అంతే బుద్ధుడు తపస్సు చేసుకున్నాడు తపస్సు చేస్తుంటే ఆయన తపస్సుకి బుద్ధ జరితం చదివాడ చెబితే తెలుస్తున్నాయి ఆయన తపస్తికి ఎవడు అడ్డొచ్చాడో తెలుస్తున్నా మారహా మారుడు మారుడు అడ్డొచ్చాడు అడ్డు వస్తే ఆయన ఆ మారుడిని ఆశీర్వదించి పంపించేశాడు పోయాడు ఒక మారుడు ఎవరు ఉన్నాయి డీటెయిల్స్ నాకు గుర్తులే మారుడంటే ఎవడో తెలుస్తున్నా కోరిక కావహన్నా మారహా అన్న ఒకటే మీకు బైబిల్లో కూడా క్రైస్తు ఆయన ఆ పరమేశ్వరులను ఆరాధించే సందర్భంలో ఒక డెవిల్ వస్తున్నాయి మీకు డెవిల్ డెవిల్ వచ్చి దీన్ని వేగంగా ఎత్తుకుపోయి ఒక ఎత్తైన పర్వతం కొమ్ముకి శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అక్కడి నుంచి చూపిస్తుంది చూడు ప్రపంచానికి ఆ ప్రపంచంలో సకల భోగములు కనుక డ్యాన్సులు ఉంటాయి పార్టీలు ఉంటాయి భోజనాలు ఉంటాయి డ్రింక్స్ ఉంటాయి అన్ని భోగములు సంపదలు అలాగా అన్నీ కూడా ఒక్క చోట ఉన్నట్టుగా కనపడతాయి అవన్నీ నువ్వే అంటుంది ఆ డేవి అంటే ఆయన వాటి చేసి చూసి నాకు ఇవేమీ అక్కర్లేదు మీ పైకి చూసి నాకు ఆ దేవుడే కావాలి అంటాడు అంటే ఆ డెవీళ్ళు మానవ అదే కావాల అక్కడి దెవీళ్ళన్నా బుద్ధుని చరిత్రలో మారహా అన్న శివుని గాథలో కామహాన్న ఒక్కటి సే శివుడికి ప్రమథ గణములు ఉంటాయి ఎక్కడైనా కథల్లో వీలు ఉంటాను ఇది కూడా చెప్పేసి ముగించేస్తాను ప్రమథ గణములు అంటే భూతప్రేతక శాతి సాకినీ దాకిని ఇవన్నీ ఉంటాయి శివుడు ఎవరన్నా రూప శివోహం శివోహం ఈ ప్రముఖ గణములు ఏమిటో తెలిసినా మీ హృదయంలో ఉండే కోరికలు నాకు డబ్బు కావాలి ఇవన్నీ తర్వాత షాకినీ డాకిని భూత ప్రాతాలు ఏమిటో తెలిసినా మీకున్న భయాలు మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు ఇవన్నీ ఆ చిదానంద రూపుడైన శివుడు చుట్టూ ఉన్నాయా లేదా అది కాబట్టి కామాహ కామనా అది ఎలా పని చేస్తుంది దాన్ని మనం ఎందుకు దూరం పెట్టాలి అది అట్టి పెట్టుకుంటే నష్టం ఏమిటి ఇదంతా చెప్పేదేమో నాకు గుర్తులేదు మళ్ళీ ఆ ప్రసంగం వచ్చినట్లయితే మళ్ళీ శనివారం దాని సంగతిని మళ్ళీ మనం ఇంకోసారి చూద్దాము ఓం పూర్ణ మూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ్యత పూర్ణ పూర్ణమా దూర్ణమేవా వశిష్యత ఓం శాంతి శాంతి శాంతి